శ్రీ గురుభ్యో నమ హరి ఓ శ్రీ మహాగణాధిపత నమస్కారం మన తెలుగు వాళ్ళ ఆధ్యాత్మికతకు అంకురార్పణ చేసిన వారిలో అగ్రగణ్యుడు పోతనగారు పోతనగారి భాగవత పద్యాల గురించి అందరికీ తెలుసు ఆధ్యాత్మిక తరంగాలతో బాటు तेल भाषा सौंदरिया दर्शिंजेसी तेल भाषा यादना रु, रुचिचूपचा बमेर पोतनाचल वोतने गारहानुभा स्मरि भक्ति कदंबा समर्पिदा राण महेन्द्र कवींद्रु रतन मेड़ो पसीडिम पुत्रावि సోమయాజుల గృహ రామసీమలలోన అల్లారు ముద్దుగా ఆటలాడి శ్రీనాథుల సువర్ణ శ్రీసమాళికలలో హాయిగా తూగుటుయాలలోగి భాగవతులవారి లో మెత్త మెత్తని శయ్యలను తిగిల్లి విజయ విద్యానగర రాజవీధులందు దిగ్గజంబుల మీదనే తిరిగి తిరిగి కంచు జయభేరి దశల మృగించుకొన్న ఆంధ్రకవిత కుమారి జయోస్తునీకు ఆంధ్రకవిత కుమారి జయోస్తునీకు ఈ పద్యంలో ఆంధ్ర కవితాకుమారి బమ్మెరపోతన్నగారి భాగవతంలో మెత్త మెత్తని శయ్యలపై ఒత్తిడి తైలిందన్న అంశం గమనార్హం ఆ మహాకవి శయ్యా సౌభాగ్యం అంతటి శుతిమెత్తనది అందుకనే అచ్చపుజుంటి తేనియల నైక్షవఖండ సుధారసాల గోర్వెచ్చని పాలమీ గడల విచ్చడి కన్యగులాబి మృగ్గలన్ మచ్చరికించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ వెచ్చట నేర్చినావు సుఖవీ సుఖవిత్వకళానిధి ఈ మధురమంజుల మోహన ముగ్ధ శైలి నీ వెచ్చట నేర్చినావు సుఖవీ సుఖవిత్వకళానిధి అన్న మెచ్చుకోలు పోతన్నగారిని వలసి వచ్చి వరించింది వతన్నగారు కవిత్వం అనే చిక్కని ఆవుపాలలో భక్తి అనే చక్కని పంచదార కలిపి మధురాతి మధురమైన పాకం చేసి మహాభాగవత రసాయనాన్ని మనందరికీ అందించారు ముద్దుల మూటకట్టే ఆయన పద్యాలు కృంగొత్త సుగంధాలు గుబాళిస్తూ మల్లెలు సన్నజాజులు కలబోసి దండలు కట్టినట్లుంటాయి మధుమయ భితి మార్గదర్శి మహర్షి అన్న సుకవి సూక్తి వాల్మీకి తర్వాత పోతన్నగారి పట్లనే సార్థకత్వం సంపాదించుకుంటుంది కవులు పోతన్నగారి కవితామాధుర్యాన్ని వర్ణించారు చక్కగా అభివర్ణించారు ముద్దులుగార భాగవతమున్ రచయించుచు పంచదారలో అదివేము గంటము మహాకవిశేఖర మధ్య మధ్య అట్లద్దక ఒట్టి గంటమునట్టిగీచిన తాటియాకులో పద్యములందు ఈ మధుర భావములెచ్చట నుండి వచ్చురా నిజానికి పోతన్నగారు తన గంటాన్ని పంచదారలో అద్దేవ్రాశారో తీయతేనెలో ముంచేవరాశారో కాని భాగవతం పద్యాలకున్న మాధుర్య సౌకుమార్యాలు మరే కవుల పద్యాలకు ప్రాప్తించలేదంటే అందులో సందేహం అణుమాత్రమూ లేదు అందుకు ఆ మహానుభావుని భక్తిపారవస్యంతో కూడిన పదబంధ నిర్మాణ నైపుణ్యమే ప్రధాన కారణం కావచ్చు నన్నయ్య తిక్కనాది మహాకవులు భారత రామాయణాలను మాత్రమే తినిగించి భాగవతాన్ని తన కోసం అట్టి తన పురాకృత పుణ్య విశేషంగా భావించి పొంగి పులకించిపోయారు పోతన్నగారు వనరన్నన్నయతిక్కలియున్ బురాణవళుల్ తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో తెనుగుంజేయురుము భాగవతమున్ దీని దినింగించి నా జననంబున్ సఫలంబుజేసద పునర్జన్మంబు లేకుండగన్ వాస్తవానికి అది పోతన్నగారి పురాకృత సుకృత విశేషం మాత్రమే కాదు ఆంధ్రులందరి తెలుగు వాళ్ల అందరు తెలుగు వాళ్ల అపూర్వ పూర్వపుణ్య విశేషం శ్రీమద్భాగవతాన్ని తనిగించటం వల్ల ఆ మహాకవికి మాత్రమే కాదు మహాభాగవతానికి కూడా పునర్జన్మ అనేది లేకుండా పోయింది సహజ పాండిత్యుడైన పోతనామాత్యుడు తన సహజ వినమ్ర స్వభావాన్ని ఎంత చక్కగా వెల్లడిస్తున్నాడో చూడండి భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన తమ్మి చూలికైన విబుధవరుల వలన కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ నేను నిమిత్తమాత్రుణ్ణి అన్నిటికీ ఆ రామభద్రుడే ఉన్నాడు అన్నది ఆయన ఆత్మవిశ్వాసం అదే ఆయన దృఢ సంకల్పం పలికెడిది భాగవతమట పలికించ విభండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుడుగాథ పలుకగ నేలా అవును ఆ మహాకవి పలుకు పలుకులో రామభద్రుడు పలుకుతూనే ఉన్నాడు పోతన్నగారు శైవాచార సంపన్నమైన వంశంలో జన్మించారు వారి తండ్రి కేశరమంత్రి గారు మహాశైవులు తల్లి లక్కమాంబ గారు సదాశివ పాదయుగార్చనా పరురాలు అన్న తెప్పన్నగారు ఈశ్వర సేవాకాముడు ఇక తాను పరమేశ్వర కరుణాకలిత కవిత విచిత్రుణ్ణి అని స్వయంగా పోతన్నగారే చెప్పుకున్నారు అటువంటి శైవ కుటుంబంలో జన్మించిన మహాకవి శ్రీరామభక్తుడై భాగవతం వ్రాయటం విచిత్రంగానే ఉంది చూడండి ఆయన శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచన కుతూహలంతో అభ్రంకష సముత్తుంగతరంగా అయిన గౌతమీ గంగలో స్నానం చేసి మహనీయ మంజుల పులినతల మధ్యంలో మహేశ్వరధ్యాన పర్వసుడై కూర్చున్నాడు సీతాసమేతుడైన శ్రీరామచంద్రుడు ఆయన కనుల ముందు సాక్షాత్కరించాడు మన్నామాంకితంబుగా భాగవతంబు తెనుగు చేయుమని ఆజ్ఞాపించాడు పోతన గారు భాగవతాన్ని వ్రాసి హారికి నందగోకుల విహారికి గోపనీతంబినీ మనోహారికి శ్రీకృష్ణుడికి అంకితం చేశాడు ఎంత అత్యద్భుతంగా ఉందో చూడండి శ్రీమన్నారాయణ కథలు వ్రాయాలనుకున్నవాడు శివుణ్ణి ధ్యానిస్తూ కూర్చోవటమేమిటి శివుణ్ణి ధ్యానిస్తున్నవానికి శ్రీరాముడు ప్రత్యక్షం కావటం ఏమిటి శ్రీరాముడు తనకేమన్న కృతిని శ్రీకృష్ణునికి అంకితం చేయటం ఏమిటి ఈ నాటకమంతా శ్రీ మహావిష్ణువుకు శివునకు శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి భేదం లేదని ధ్వనింపజేయటం కాకపోతే మరేమిటి ఇదొక అత్యద్భుతమైన అతి విచిత్రమైన అత్యంత మనోహరమైన కావ్యధ్వని అందుకే అవతారిక ప్రారంభంలోనే చేతులారంగ పూజింపడేని నోరు నో వంగ నుడువడేని వడేని అని చెప్పటంలోనే పోతన్నగారి అద్వైత దృష్టి స్పష్టమవుతుంది రేపల్లెలో నందులవారి గుమ్మం ముందు దుములో ఆడుకుంటున్న బాలకృష్ణుణ్ణి అభివర్ణిస్తూ ఆయన పోతన్నగారు అంటారు తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిర్భూతి పూతగాక ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడికాని తునుకగాక ఫాలభాగంబుపై పరుగు కావిరి బొట్టు కాముని గిలిచిన కన్నుగాక కంఠమాలికలోని ఘననీల కమనీయమగు మెడకప్పుగా హారవల్లు రగహారవల్లుగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని భంగి నొప్పె శివునకుదనకును వేరులేమి తెల్ప విలయునట్లు శివుడికి తనకు అభేదం చెప్పాలనే భావం శ్రీకృష్ణునికు ఉన్నదో లేదో కానీ మన పోతన్నగారికి మాత్రం సంపూర్ణంగా ఉంది ఆనాటి సమాజంలో చెలరేగుతున్న శైవ వైష్ణవ మతాల పరస్పర సంఘర్షణాన్ని శాంతింపజేసే సదుద్దేశ్యంతో పోతన్నగారు తిక్కన్నగారి అడుగుజాడల్లో హరిహరాద్వైత భావనను ఇలా ఆవిష్కరించారు పోతన్నగారు చాలా ముందు చూపుగలవారు మన తెలుగు వాళ్ళే కదా ప్రారంభంలో కాళిదాసం మొదలైన సంస్కృత కవులందరికీ ప్రణామాలు చేశారు నన్నయ్య గారికి తిక్కనగారికి ఎర్రనగారికి నమస్కారాలు చేశారు తక్కిన పూర్వ కవులందరికీ తగిన విధంగా సంభావించారు అందరిలాగా కుకవి నింద చేయకపోగా చివరకు వర్తమాన కవులకు ప్రియం పలికారు అంతటితో ఊరుకున్నారా ఎప్పుడో ముందు రాబోయే భావి కవులను కూడా భావించి బహుకరించి శుభం పలికారు ఎంత చిత్తశుద్ధి ఎంత దూరదృష్టి ఎంత విశాల హృదయం ఈ ఐదు వందల ఏండలో జన్మించిన కవులంతా ఈ భావి కవులంతా పోతన్నగారి భావుకత్వానికి చేతులెత్తి శత సహస్ర ప్రణామాలు చేయక తప్పదు ఇంకా ఆయన క్రాంతదర్శనం ఎలాంటిదో చిత్తగించండి భీష్ముని పైకి కుప్పించిల్లంఘించు గోపాలకృష్ణుని కుండలాల కరిరాజు మొరపెట్ట పెరువెత్తు కరివేల్పు ముడివీడి మూపుపై బడిన జుట్టు సమరంబు కావించు సత్య కన్నుల నుండి వెడలు ప్రేమ క్రోధ వీక్షణములు కొసరి చల్దులు మక్కు గొల్ల పిల్లల వ్రేళ్ల సందు మాగాయ పచ్చడి మహాకవి ప్రతిభా వీక్షించాడు భక్తకవి పోతన్నగారి మాటల్లో భాగవతం ఒక కల్పతరువుగా రూపొందింది లలితా స్కంధము కృష్ణమూలము సుకాలపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనసుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వలంబునై వెలయున్ భాగవతాఖ్యకల్పతరువుర్విన్ సద్విజశ్రేయమయ పోతన్నగారి ఊహలు పూలవానలు పోతన్నగారి భావాలు తేన సోనలు పోతన్నగారి పద్యాలు మందారమకరందమాధుర్యాలను చెందిస్తాయి పోతన్నగారి పద్యాలు నిర్మల మందాకినీ వీచికలలో పటితల హృదయాలను ఓలలాడిస్తాయి పోతన్నగారి పద్యాలు చెంగు చెంగున గంతులు వేసే బాల కురంగాల్లాగా పరుగులు తీస్తాయి పోతన్నగారి పద్యాలు వెన్నెల్లో ఆడుకునే కన్నెపిల్లల్లాగా ఉయ్యారాలు వలకపోస్తాయి పోతన్నగారి పద్యాలు పసిపాపల బుగ్గల్లాగా మెత్తమెత్తగా హృదయానికి హత్తుకుంటాయి అది పోతనగారి యొక్క భక్తి మాధుర్యం భక్తి వైభవం మన తెలుగు వాళ్ళ ఆధ్యాత్మికతకు అంకురార్పణ చేసిన మహానుభావుల్లో అగ్రగణ్యులైన పోతని గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ శిరాకదంబానికి శుభాకాంక్షలు నమస్కారం స్వస్తి